జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుశ్వంగన్మో సాదన శ్రీమహాజ్ఞాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓం ఆఖ్యాయమే పానషు బలంద్రియా బ్రహ్మ ఉపనిషదం నా బ్రహ్మ నిరాకరణ్రహ్మ నిరాకరోత్కరస్వ నికరణు సమపేయనిషత్సే సంస్ శాంతిశా శాంతిరోహితం రూపేజద్రూప్రదపా అపాగాదేనేరని సమాచారంభణం వికారో నామేయీత అవతరిక యత్తము ఉదాహరణముచ్య దేవతల యొక్క తేజోబన్నములు దేవత అంటే తేజోబన్నములు తేజోబందములు ఉన్న దేవత అందరిలో అభిప్రాయం ఏంటంటే అన్నము అంటే పృథివీ పృథివీ అంటే అది ఒక జడవస్తు అని మీరు అనుకోవద్దు చైతన్యమే జడముగా భాషిస్తుంది చైతన్యం చైతన్యమే చైతన్యములందే జడత్వం ఆరోపించబడుతుంది సో ఇప్పుడు మీరు కలలో పర్వతాన్ని చూసినప్పుడు ఆ పర్వతము జడమా చేతనమా అంటే జడము ఎడలాగా భాషిస్తుంది కానీ అంతిమంగా చేతనండి చేతని చేతనం ఆలోచించబడింది అందుకోసం దేవత దేవత అంటే ఉంటాం సో ఇప్పుడు తేజోబంధములు సో ఈ జగత్తంతో కూడా ఆ తేజోబంధముల యొక్క సమాహారం మాత్రమే కలయిక మాత్రమే అంతా అంతా అంతా తేజోబంధములే ఆ విధంగా దర్శించటం అలవాటు చేసుకోవాలి నామరూపాత్మకంగా దర్శిస్తూ ఉన్నంత సేటు వాడికి వివేకం ఉదయించదు రాగద్వేషముల యొక్క పట్టి నుంచి బయటపడలేదు సత్యము అవగాహన సత్యము తెలియదు గేచడము కాదు కాబట్టి జగత్తుని నామరూపాత్మకంగా దర్శిస్తూ ఉండడం ఆ నామరూపాలు యథార్థం అనుకోవడం వాటి కలిగి ఉండటం ఇది సంసార యొక్క లక్షణం కాబట్టి సంసారి సంసార బంధం నుంచి బయటపడాలంటే తాను చేయాల్సిందేమో ఉండదు చేయాల్సింది ఏమంటే అవసరమో అది ఎలా ఇది జరుగుతుంది చేయాలి కర్మ వల్ల బయట వల్ల పెడతాడు కర్మ వల్ల సంసారం నుంచి బయటపడలేడు ఇప్పుడు వీధిలో ఉన్నవాడు బాగా వర్క్ చేస్తే బయటపడతాడ ఏ వర్క్ చేయకుండా ఆగితే ఎవడైనా బయట నుంచి వాడిని బయటకు అవకాశం ఉంటుంది ఆ విధంగా కర్మ వల్ల మీరు సంసారంలోకి వచ్చాడు ఇంకా ఇంకా ఎక్కువ కర్మ చేస్తే ఇంకా ఎక్కువ పడతాడు కాబట్టి కర్మ చేసే సందర్భంలో చేయాల్సిన మాట కానీ సంసారం నుంచి బయటపడ్డానికి మాత్రం సహకరించడం సంసారం నుంచి బయటపడ్డానికి ఏది సహకరిస్తుంది జ్ఞానము జ్ఞానము అంటే ఏంటండి విషం దర్శనము జగత్తును దర్శించే పద్ధతి సో జగత్తును అలా దర్శించాలి అంటే తేదోవన్నముల రూపంగా దర్శించాలి కాని ఆ విశిష్ట నామరూపాలు ఏదైతే విభిన్న నామరూపములుగా దర్శించేది సరికాదు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం విభిన్నమైన నామరూపాలుగా దర్శిస్తున్నాం గనక వాటి ఎందు ఉండేటువంటి ఆ నామరూప బుద్ధిని నిరాకరించి వాటి ఎందుకు తేజోబన్నములను స్థాపించటం కోసం శృతి ఒక ప్రసిద్ధమైన ఎగ్జాంపుల్ తీసుకుని సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్ని అవతారిక చూద్దాము ఎత్తవతానా సో ఆ దేవతల యొక్క ఏ త్రివృత్కరణమైతే చెప్పబడినదో ఏత త్రివృత్కరణం మొత్తం తటే ఆ త్రివృత్కరణము ప్రసిద్ధమైనటువంటి త్రివృత్కరణం ఏది గలదో దానికి ఎస్య ఉదాహరణం ఉచిత దానికి ఒక దృష్టాంతం ఒకటి చెప్పబడుతోంది ఉదాహరణం అంటే ఏమిటి దానికి శంకర్ డెఫినేషన్ ఇస్తున్నారు ఉదాహరణ అనే మాటకి మనం మామూలుగా ఉదాహరణము అంటే మనం తెలుసుమని అనుకుంటాం తెలుసు కూడా దాన్ని ఒక నిర్వచన రూపంగా దానికి ఆకారాన్ని ఇస్తున్నారు అందాము ఉదాహరణ నామా ఏకదేశ ప్రసిద్ధ్య అశేష ప్రసిద్ధ్యర్థం ఇది అది ఉదాహరణ ఉంటుంది ఏకదేశ ఏకదేశం అంటే పార్ట్ ఒక అంశంలో మనకి స్పష్టంగా తెలుసుకుంది ప్రసిద్ధి ఒక అంశంలో ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఏకదేశ ప్రసిద్ధ్య దాన్ని అశేష ప్రసిద్ధ్యర్థం సర్వములో కూడా అదే సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవటం కొరకై ఉదాహ్రీయతే ఉటెడుతోంది ఇది ఉదాహరణ సో ఏదో ఒక దృష్టాంతం అంటే కూడా అంతే ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఒక అంశంలో అది స్పష్టంగా మనం తెలిసి అది పికప్ చేస్తాం పికప్ చేసి దాని నుంచి ఒక ప్రిన్సిపల్ని నేర్చుకుంటాం నేర్చుకుని ఆ ప్రిన్సిపల్ని అక్కడ మాత్రమే అప్లై చేసే మాట అయితే ఇంకా దృష్టాంతం ఎందుకు అవుతుంది ఆ నేర్చుకున్న ప్రిన్సిపుల్ సర్వత్రా కూడా ఆ విషయం ఎక్కడెక్కడైతే అప్లై అవుతుందో అదంతా కూడా అప్లై చేస్తాం అశేష ప్రసిద్ధి సో ఏకదేశ ప్రసిద్ధి దగ్గర మొదలుపెట్టి అశేష ప్రసిద్ధికి వెళ్లేటువంటి దానికి సహకరించి దాని ఉదాహరణ ప్రసిద్ధి అంటే స్పష్టంగా తెలియటం ఏకదేశంలో స్పష్టంగా తెలిసిన దాన్ని సర్వత్రాస్పష్టంగా తెలుసుకునేందుకు ప్రయత్నం అది ఉదాహరణ సో దానికి విగ్రహవాక్యం కూడా ఇచ్చారు ఉదాహ్రీయతే ఇది ఉదాహరణం సో ఆహ్లీయతే అంటే తీసుకురాబడ్డాం ఓ చోట ఉన్నటువంటి అంశాన్ని పైకి తీసి పైకి ఉటంకించడం అంటే కూడా అదే పికిట పైకి తీసి ఊతే ఆ హృయతే బ్రింగి పిండికి పిచ్చా అండ్ దెన్ లర్న్ శ్రమిక దానికి ఉదాహరణము అని సో ఇక్కడ అగ్ని ఉదాహరణగా ఇస్తున్నారు అగ్నిలో మీరు ఈ సత్యాన్ని ఈ తేజోబర్ణముల రూపంగా అగ్ని అంటే ఏమి లేదండి నామరూపాలే కర్వము తేజోబర్ణములే అనే సత్యాన్ని అగ్ని విషయంలో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అదే ప్రిన్సిపల్ని మిగిలిన పదార్థములన్నిటికీ కూడా అప్లై చేసుకుంటూ ఓకే ఆసరికి జగత్తా కూడా తేజోబర్ణముల రూపంగా సాక్షాత్కరిస్తుంది సో అలా సాక్షాత్కరించినప్పుడు మీరు రాగద్వేషముల యొక్క పరిధినించి పెట్టుకుంటున్నారు సో ఆ విధంగా ఆ విషయం అంతవరకు అవతారిక అని నాకు అనిపిస్తుంది సో ఆ విషయం ఆ ఆహా చెప్పుచున్నది ఎవరు శృతి చెప్పుచున్నది సో మంత్రం యజ్ఞ రోహితం పోతుంది కొంత వ్యాఖ్యానం చూద్దాము ఎదగ్నేవృత్కృత్యోహితం రూపం ప్రసిద్ధం లేతే తత్ అత్రివృత్కృత్య తేజస్ రూపమితి విద్ధి ఇప్పుడు అగ్ని అన్నా తేజస్ అన్నా ఒకటే కానీ ఇక్కడ కొంత డిఫరెన్స్ మనం మెయింటైన్ చేద్దాం ఎలాగెళ్తారో మనం అగ్ని ఏదైతే అంటున్నామో అది త్రివృత్కృతమైన తేజస్సు అప్పు అన్నములతో కలిపి రచన చేసిన ముక్కోట రచన ఏదైతే చేశామో దాంట్లో తేజస్సు యొక్క అంశం ప్రధానంగా ఉంది అవి ఆ తేజస్సు త్రివృత్కృత తేజస్సు సో కాబట్టి అగ్నేహే అంటే త్రివృత్కృతస్య తేజస్స త్రివృత్కృతం అయినటువంటి తేజస్సు ఏదైతే దాని యొక్క రూపము అది లోకే ప్రసిద్ధం అత్రివృత్కృతమైన తేజస్వ లోకంలో ప్రసిద్ధం కాదు ఆ అయిపోయింది సృష్టి సో అత్రివృత్కృతం ప్రసిద్ధం కాదు త్రివృత్కృతమే ప్రసిద్ధం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పదార్థం వడ్డించారనుకోండి గారెలు వడ్డించారనుకోండి కొంచెం గారె పిండి వడ్డించండి అంటే ఎక్కడికి పట్టిస్తారు గారెపి అయిపోయింది నేను నిజంగా అలా చెప్పటండి అయిపోయింది ఒడియం వడ్డించడం కొంచెం ఒడియాల పిండి వడ్డించే వాళ్ళు అడుగుతారు అలాంటి అవాది ఇంటే నిధులు ఉంటే వదిలిస్తారు ఇంటి నిధులు లేకపోతే కనుక పట్టిస్తారు అలాగే ఇప్పుడు త్రివృత్కృతం అయితే ఇంక తేజస్సు ఏమీ లేదు త్రివృత్కృత తేజస్సే ఉంది అత్రివృత్కృతం ఉండదు కాబట్టి ఈ త్రివృత్కృత తేజస్సు ఏదైతే ఉందో దాంట్లో లోకంలో ప్రసిద్ధమైనది దాంట్లో ఉండే రోహిత రూపము అంటే ఎవరైనా జ్వాల ఏదైతే నీకు కనపడుతుందో అది కదా అత్రివృత్కృత తేజస్స రూపం అది త్రివృత్కృతము కాని తేజస్సు యొక్క కంటిఫిక్ చేసాం దాని రూపం ఇక్కడ నుంచి రోహితంగా కనపడుతోంది అని తెలుసుకోండి ఇది విద్ధి సో అయితే మిగతా రెండు కూడా ఉండాలి నిజం కొరత ఉందంటే ఒక్క తేజస్వే రెండు ఉండాలి ఆ రెండు మాట సో అక్కడ కాదు కాబట్టి అగ్నిలో ఒక అంశము రోహిత రూపం ఏదైతే ఉన్నదో అదంతా తేజస్సుది అగ్నిది కాదు అక్కడ అగ్ని మిగతా దాని అకౌంట్ లో అకౌంట్ లో వారాం సరే త Rupan, adnereva, tadatam, rupan, Ajnereva, just under mainga, ృం యక్లం రూపం ఏ తెల్లని రూపముగలదు అగ్నిరేవా అగ్నిదే అగ్నితే మనం కన్సిడర్ చేసుకుంటాం దృష్టాంతంలో అగ్నేరేవ యక్షుక్లం రూపం అగ్నిదే ఏ తెల్లని రూపముగలదు అంటే తెల్లని జ్యాల అప్పుడు ఉంటుంది రెడ్ మెయిన్ గా ప్రధానంగా రెడ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోకస్ చే ఆ తెల్లని రూపం ఏదైతే అంటే తెల్లని జ్వాల ఏదైతే కనపడుతుందో మీకు అపాం బుద్ధి అది అత్రివృత్కృతానా అపాం బుద్ధి త్రివృత్కృతములు కాని అప్పుల యొక్క కంట్రిబ్యూషన్ ఇది అక్కడి నుంచి వచ్చింది తెల్లని రూపము అని తెలుసుకోవాల్సింది ఓకే ఇంకా ఇంకొకటి మిగిలింది ఏంటి అన్నం అన్నం యొక్క కంట్రిబ్యూషన్ అన్నాము ఎత్కృష్ణం తస్యవాగ్నే రూపం తదన్న అత్రివృత్రియా ఇది బుద్ధి ఇంకా నల్లని రూపం ఉన్నది అగ్నికి నల్లని రూపము అంటే ఆ జ్వాల కొంచెం నల్లగా ఉంటుంది రిలేటివ్లు నల్లగా ఉంటుంది వేల వేల పోతూ ఉంటుంది అటువంటి జ్వాలలు ఉంటాయి అగ్నిహోత్రం ముందు కూర్చొని గంటల తరబడి హోమాలు అవి తీసి వాళ్ళని తెలుస్తాయి జ్వాలలు మనకేం మనమేమో ఎప్పుడు ఎర్రని అగ్ని తీసి ఉండకపోవచ్చు మనకేమో ఆ నీలం వర్ణం అన్నది గ్యాస్ పోయి అదే ప్రశ్న అంటే అది ప్రశ్న బొగ్గులో ఉండదు మంట బొగ్గులో అనుకుంటుంది నీలవర్ణపు మంట మీకు అది ప్రశ్న అది అది ప్రశ్నమే కదా సో మీకు హోమాలు తీసేప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా కనపడుతుంది నీలం వర్ణం తక్కువనే ఒక జిలాలు వస్తుంది నీలవర్ణం కనుక రూపము మీకు అగ్నిలో అగ్నిలోదే కనపడితే అది అన్నము అన్నమునకు సంబంధించినది అన్నం అంటే పృథివేం తెలుసుకుందాము అన్నం అంటే మరొకటి అనుకున్నారు సో పృథివ్యాహ అూరమైనటువంటి త్రివృత్పూరమ పృథివీ యొక్క కంట్రిబ్యూషన్ ఇది కాబట్టి అక్కడికి మూడు సెటిల్ చేసేసాం ఇది విధి సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఏం తెలిసింది సో సాధారణ మంత్రంలో ఏమన్నా తెలుసుకుందండి అకాగా వగ్నే రద్వం ఉంది అగ్ని యొక్క అగ్నిత్వము ఎదురు తక్కటం ఇంకేం వీలుందండి అగ్నిత్వము ఇప్పుడు పెళ్లి కొడుకు అన్నారనుకోండి పెళ్లి కొడుకు చెప్పులు నాదని ఒకరు క్లెయిమ్ చేశాడు టోపీ కాదని ఇంకొకరు క్లెయిమ్ చేశాడు అదైతే వాడు వేసుకున్న నేను వీళ్ళని పెళ్ళాడినా ఇంకో ఎంగమాన పక్కనే ఉన్న ఎంగమానం పెళ్ళాడుతాడని ఆ అమ్మాయింది ఇంటికి లేదు వీడిగా నిరుంది కడిగేది వీడు వీడు లేదు వీడు పెళ్ళికొడుకే కలిప అంటే సో ఆ విధంగా ఈ అగ్నిలో మూడు రూపాయలున్నాయి మూడు మూడింటికి మీరు అకౌంట్ వేసిస్తే ఇది అగ్ని అంటే ఏం మిగిలింది ఏం మిగిలిన నిన్న పీవి మీకు చూపించాను కదా ఇంకా పీవీ ఏమి పత్రాలు తొడివి అన్ని అన్ని అకౌంట్స్ అయిపోతే ఇంకొక పుష్పంగా ఉన్నాయి పుష్పంగా ఉంది అగ్నేహ అగ్నిత్వం అపాద నాకు అంతకంటే పెద్ద రిష్టాంతరకూడదు అంటే ఎలాగంటే ఇప్పుడు అగ్ని అంటే ఏంటి ఈ మూడింటి యొక్క సమావేశానికి అగ్ని కదా మూడింటి కలయితే అగ్ని వీడే అవయవములు మీకు మొన్న పాఠం నేను ఏం చెప్పాను అవయవముల కంటే జనంగా అవయవి ఉండదు అని మీకు మనం కదా గుర్తుందలేదా అదే పద్ధతి ఉన్నదో అవయవాలు అవయవాల కంటే జిన్న అవయవి అనేది ఏమీ ఉండదు ఇంత పెద్ద సిద్ధాంతం అనేది దౌద్ధ్యులు వేదాంతులు అవయవ విలక్షణంగా అవయవిని అంగీకరించడం కార్తీకులు అవయవ విలక్షణంగా అవయవిని నిరీకరిస్తారు అంతే అతను కార్తీకులకు ఏమిటవుతుందంటే ఈ తేజోబర్ణములు మూడు ఉంటాయి వాటి సమావేశంతో వదిలించినటువంటి జగత్తు వాటికంత భిన్నంగా ఉంటుంది కార్తీకుడు కార్తీకుడికి సత్యం ఎందుకంటే వాడు మట్టికంత భిన్నంగా కొండ ఉంది అంటారు మట్టికంటే భిన్నంగా కొండ ఉంది అనే వారికి వారికి జగత్తు సత్యం కాకపోతే ఇంకేమవుతుంది కాబట్టి ఏం చెప్తారు మట్టి కంటే భిన్నంగా కొండ ఉంది అనేవాడిని బంగారం కంటే భిన్నంగా ఆభరణం ఉంది అనేవాడిని మీరు కంటే భిన్నంగా తరంగం ఉంది అనేవాడికి మీరు వేదాంతమేం బోధిస్తారు వాడికి కానీ ఆశీర్వదనం చేసే కర్మ చేసుకోరా అని పంపించేయాలి కానీ అసలు వాడు చుట్టుపక్కల ఉండకూడదు ఎందుకంటే వాడు అర్హుడు కాదు ఇంతటి ఉన్నతమైన విచారానికి అర్హత లేదు వాడికి కాబట్టి వేదాంతులు అవలవము కంటే భిన్నంగా పృథక్గా అవయవిని అంగీకరించరు కాబట్టి ఇక్కడ మీరు దేన్ని మీరు అగ్ని అగ్ని అగ్ని అంటున్నారో అది తేజోవర్ణముల సమావేశమే తప్ప మరొకటి కాదు కాబట్టి ఉన్నది తేజోవర్ణములో అంటే లేదండి తేజోవర్ణములు కలిసి అగ్ని వచ్చింద నా ఇదంటే అక్షక్తి ఉన్నది తేజోవర్ణంలో ఇదిగో ఇది శుక్లము ఇది కృష్ణము ఇది రోహితము ఇది తేజస్సు ఇది అగ్ని అక్కడి నుంచి అగ్ని ఈ మూడు అగ్నే అగ్నివ్ అపాగా ఓకే అదే అంత త్రైం సతీ రూప్రయ్యతిరే అగ్నిరి జన్మన్యసే త్వ్యా అగ్నివ్వ అపాగా అపగతం అది సంగతి అక్కడ ఏవం సతి తస్మిన్ ఏవం సతి సా ఆ మూడు రూపంలో ఆ విధంగా మూడు తేజోవర్ణములకు సంబంధించినవి అని నిర్ధారతము కాదా ఏమిటి తెలిసింది అంటే అగ్నికి త్వం ఎన్ మన్యసే అగ్ని నువ్వు ఏది అగ్ని అగ్ని అగ్ని అగ్ని పుట్టినప్పటి నుంచి అగ్ని అగ్ని అగ్ని అగ్ని అగ్ని అని నువ్వేది అది రూపత్రవ వ్యతిరేక ఏంటి దానికి నెక్స్ట్ అగ్నేహ అగ్నిత్వం దానిం అపాగా మూడు రూపములు ఏంటి తేజస్సు అప్పు అన్నము రూపములు అంటే తేజస్సుకి రోహితము శుక్లము అన్నానికి కృష్ణము మూడింటి భిన్నంగా విలక్షణంగా వేరే ఇంకొకటి అగ్ని లేదు దాంట్లో అగ్ని యొక్క అగ్నిత్వము తొలగిపోయినది అగ్నేహ అగ్నిత్వం అపాగాత్ అగ్ని అన్నది అపగతం అగ్ని అన్నది నిఖ్యాంతేనం ఈ మాట మీరు కర్మకాండ వారి దగ్గర చెప్తే వాడు గమనిపిస్తున్నా కర్మసుడు వాడి తెల్లవారులేస్తే అగ్నితోటి ప్రారంభం అవుతుంది జీవితం అతని దగ్గరికి వెళ్ళి ఏమో అగ్నేహి అగ్నిత్వం కాదు అది అగ్ని మీద ఏమీ లేదండి తేజోబన్ ఉన్నాయి అని చెప్పారనుకోండి ఇది నాటి అక్సెప్టబుల్ టూ కర్మే కాబట్టి ఆ కర్మ సంస్కారం కర్మవాసనం నుంచి బయటపడ్డవాడికి మాత్రమే మీరు ఉపదేశించాల్సి ఉంటుంది కదా గోపత్రయ వివేక విజ్ఞానాసీత్ అంటే నీకు అని అర్థం మరి భాష్యకారులు పాఠ భాష్యం భాష్యం అంటే వీర్చిన రాసినట్టుగా ఉంటే దాన్ని భాష్యం అనరు భాష్యే ఇ భాష్యం వన్ దాట్ టీచింగ్ టీచింగ్ ఇట్ సో టీచింగ్ ఈస్ రికార్డ్ అలాగే భాష్య శబ్దానికి అర్థం అది అంటే భాష్య శైలి మాటలాడుతున్న శైలిలో ఉంటుంది సో ఆ శైలిని మీరు గమనించాల్సి ఉంటుంది కూర్చుని రాసిన పుస్తకం శైలిలో ఉండదు మన దక్షిణామూర్తి శ్లోకం పుస్తకం ఇంగ్లీష్ పుస్తకం మీద క్రిటిక్స్ రాసి దాంట్లో ఒక ఇద్దరిని క్రిటిక్స్ పానిటేజ్ చేశారు ఈ మొత్తం వ్యాఖ్యానం కూడా భాషణ సంభాషణ శైలిలో ఉన్నది ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్టైల్ ఆఫ్ ప్రెసెంట్ ఇంగ్ సబ్జెక్ట్ మేటర్ పాయింట్అవుట్ చేశారు బికాస్ ద బుక్ హాజ్ సార్జన్ ఇన్ టీచింగ్ టీచింగ్ నుంచి వచ్చి మా బుక్ దాంతో ఎంత ఎడిట్ చేసి దాన్ని ఎంతలాగా బుక్ షేపు తీసుకొచ్చినా ఆ సంభాషణ స్టైల్ ఉంటుంది దాంట్లో సో ఆ యు అని ఐ అని అలాగంటే ఉంటుంది ఇక్కడ ఆయన అవసరం ఇస్తే సో ఈ రూపత్రయ వివేకం మీకు ఇంతకు ముందు లేదు మూడు రూపములు ఉన్నాయి తేజోధర్ణములు ఈ మేదింటి యొక్క సమావేశం సకల జగత్తు నిర్మాణమైనది కాబట్టి ఉన్నది మూడే మూడు రూపములే అంత కనపడతాయి కదండి తేజోబందములు అని అంజేత రూపం రూపం అంటూ ఉంటారు అంత కనపడి ఈ తేజోబండములు మినహాయిస్తే ఇంకా వేరే ఏమీ లేదు దీన్ని వివేకము అంటారు బ్రహ్మ సర్గం వివేకము కాబట్టి ఇప్పుడు మీకు వివేకం అనేది ఎక్కడ వివేకం లేనిదే విజ్ఞానం కాదు వివేకంతో ప్రారంభం వివేకం కళ్ళు తెరిస్తే వివేకం కావాలి కళ్ళు మూసుకుంటే వివేకం కావాలి కళ్ళు తెరిస్తే ఏ వివేకం కావాలి బ్రహ్మ శబ్ద వివేకము శబ్దాంత సృష్టి అంటే నామరూపాలు కాబట్టి ఇది నామరూపాలు అని అనుకుంటూ ఉంటాం సో ఆ నామరూపాలని చూసేటువంటి సందర్భంలో ఆ నామరూప బుద్ధిని పరిహరిస్తే దాని ఎందుకు బ్రహ్మ బుద్ధిని మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది మేటర్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది సడన్ లవెట్ ఫస్ట్ సైట్ అంటాడు ఫస్ట్ టైం చూశాడు చూసిన చూసినప్పుడు ఏంటి వాట్ ఈస్ షీ షీజ్ అన్ అన్నోన్ పర్సన్ వీరికి అపరిచితం వ్యక్తి ఇప్పుడు అపరిచితం వ్యక్తి ఏమైపోయింది సడన్ గా ప్రేమించబడే వ్యక్తి అయింది వీరు అప్పటి నుంచి ఆడు వరకాలు తిరుగుతూ ఉంటాడు సో ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఇంక ఈ గోష్ బిహైండ్ హా అన్న చదువు సంజయం ఏమి ఉండదు అలా వింటే ఉత్తరాలు వస్తాయి వచ్చేస్తా మీరు తీసుకొచ్చే అవుతుంది సో అపరిచితం వ్యక్తి అవ్వ ఎందుకురా చదువు మనసు ఇలా ఎందుకున్నవరా అని అడిగితే ఐ లవ్ హర్ అంటారు సో ప్రేమించబడే వ్యక్తి ఉపన్యాసం చెప్తాడు సో సో అదే నీకు ముక్కు మహంతులు లవ్ అంటే ముక్కు మహంతులు ఎప్పుడంటే ఐ అపరిచితం వ్యక్తి ఆ దర్శనం పోయి ప్రేమించబడే వ్యక్తి అనే దర్శనం వస్తుంది షిఫ్ట్ ఇన్ వే యూ లుక్ అట్ల అంటే ఆ మనిషి మనిషిలోగా ఉండొచ్చండి మనిషిలో మార్పు వస్తుంది సరే కానీ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఏమిటి ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమించేందుకు చెప్తాను మనం ఆలోచిస్తే బాగానే ఉంటుంది వీడు అలా గోడ్డ బాగు గోడ్డు ప్రారంభిస్తాడు సార్ మ్యారేజ్ ఇప్పుడు సరే రెండే ఇదే స్టేటస్ వీడు ఆవిడ మెత్తి ఆరోపించే స్టేటస్ కి ఎండ నేను ప్రేమించే వ్యక్తి అనే స్టేటస్ పోతుంది పోయి షీఈ్ మై వైఫ్ అనే స్టేటస్ వస్తుంది అయిందండి వీడు మూడేళ్ళకి వెళ్ళినప్పటికీ డైవర్సిఫికేషన్ అంటే ఫైల్ చేశాను నిజంగా నేను జరిగిన వృత్తాంతమే చెప్తూ ఉంటాను ఫైల్ చేశాను ఫైల్ చేసినప్పుడు మా దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఎక్కడ ఉన్న అమ్మగారు ఎక్కడున్నారని అడిగారు నేను అవుతా ఇది అంటే చెప్పాడు వివ్వ గారి గురించి అడగాలి మా అబ్బా గారి గురించి అడిగాలి ఎక్కడ రాజుగారు ఎక్కడికి పోలా తెలుసు డైలెక్ అప్లై చేసేది ఏది ఇచ్చిన అంటే నేను చెప్తున్నా సెపరేట్ గా ఉంటున్నాము అని చెప్పి నాకు హేటస్ చూసినాము అది బట్టలు స్టేటస్ హీస్ ది సేమ్ ఇస్ నాట్ పర్సన్ సేమ్ పెర్సన్ సెపరేట్ ఇఫ్ హీస్ స్ట్రగ్లింగ్ వెరీ హార్డ్ టు చేంజ్ ది స్టేటస్ ఫర్ దర్ by yours, my ex-wife, and my ex-wife is that, it's this, it's all. One time it's all a nāta-kāsa, changing the way you look at things. Very so important. Life in a purg miripaṅga, life in a way you go educaṣṅga, your vision go educaṣṅga, no to me educaṣeṅga, some of you go educaṣṅga. So, if you follow in the name, as the vision changes, actions follow. So, I love her, and I'm not going to call it. Actions follow automatically. I love her, and I'm not going to call it. Actions follow. But all he has to do, he will do. If you know, he wants her to make her ex-wife. Well, I'm going to tell you, thousand, hundred, thousand dollars a luxury, a luxury, a luxury to get that status. Ex-wife and status-guided also, I know some young people who have given her five years of their salary. chicago wala maro ill gauntunadu uh, nil indala host panukunnadu he has sacrificed it atal padi samasya paristhanam avadam kosam chicago wala illu gunechisi now he accepted that much endukane he now looks at her as an xy my vision change ayte actions follow actions in we are thrown upon life vision ladu actions follow, actions follow. సూక్ష్మంగా ఆలోచించిన జాతకాలు వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్షన్స్ వాళ్ళ జీవితం నడుస్తుంది అనుకుంటారు అయ్యో యాక్షన్స్ ఫాలో యాక్షన్స్ సెకండరీ దెన్ థర్డ్ మారాలి సర్గ వివేకము సృష్టిని అంత ఎఫెక్టివ్ గా చూసే పద్ధతి ఎలా చూడాలి అంటే ఇది సర్గాలను సర్గాంటే సృష్టి నామరూపాలు సో నామరూపాలను మేము ఏం అనుకుంటున్నావు అది కేవలము బ్రహ్మ మాత్రమే ఉదాహరణకి నేను ఉంటే నేను చెప్పే దృష్టా అంటే మానవుగా చెప్పే ఈజీగా ఉంటుంది వాళ్ళు అలవాటు అయిన దృష్టాంటే నేను ఐ రిఫ్యూజ్ టు రికగ్నైజ్ అండ్ ఆర్నమెంట్ ఆర్నమెంట్ అనే దృష్టి నాకు లేదు నాకు బంగారం దృష్టే కాదు ఆర్నమెంట్ అనే దృష్టి నాకు లేదు అంచేతనే ఐ డోంట్ హోల్డ్ ఆల్ టూ ఎర్నమెంట్స్ బట్ ఐ డోట్ హోల్డ్ ఆల్ టుజ్ డిఫరెంట్స్ హోల్డ్ లిక్ అడ్ థింగ్స్ అగ్ అగ్నిత్వం అపాఘాత్ నన్ను అర్జ్లో హోమం చేయకుండా ఒక ఆయన అసలు నేను ఇట్ ఇస్ నాట్ అజ్జు సర్మం అది అర్జునే కదదు అదేటది బ్రహ్మ మరి ఈ హోమం చేసి బ్రహ్మ అదే అది బ్రహ్మ ఈ స్కూర బ్రహ్మార్పణం బ్రహ్మ హరి బ్రహ్మాగ్రహు బ్రహ్మణాహుతం ఈ హోమం చేసేవాడు బ్రహ్మ వారికి చెందే స్వర్గలోకం కూడా బ్రహ్మ బ్రహ్మైన తేన గంట్యం బ్రహ్మ కర్మ సమాధి ఇదేదో కర్మ అనుకుంటారు కొంతమంది ఇక్కడ కర్మే లేదు ఇది బ్రహ్మకర్మ అని చేరుతారు ఈ విషానికి సమాధి ఏంటో విషం ఆ విషంకి బ్రహ్మకర్మ ఇది అగ్నికర్మ కాదు బ్రహ్మకర్మ అనే విషం ఇది సో సృష్టిని చూసేప్పుడు నామరూపాత్మకంగా చూడరాదు దాన్ని కేవలమే బ్రహ్మగానే చూడాలి బ్రహ్మ వివేకము తనలో టైం తనలో చూసుకున్నప్పుడు ఆత్మానాత్మ వివేకము దిస్ ఇస్ హౌ ప్రతీచేసా కాబట్టి నీకు పే నీకు రూపత్ర వివేక విజ్ఞానం కలగడానికి ముందు అంటే తేజబెన్నములే జగత్తంట కాబట్టి మూడే రూపాలు ఒక రూపం తేజస్సు రెండో రూపం రూపం అంటే కనపలేదు నిత్యతే రూపం కనపడేది కనుక రూపం రెండో రూపం అప్పు మూడో రూపం అన్నం బాస్ మూడే రూపాలు ఎందుకంటే వేరే నామరూపాలను మనం అనుకునేది ఏమీ లేవు పెరగటం అన్నా మూడే నదన్నా మూడే మట్టి అన్నా మూడే ఇంకోటన్నా మూడే ఏదైనా మూడు గట్టా నాలుగేళ్ళు లేదు మూడే చూస్తాం ఆ విజ్ఞానం ఆ వివేక విజ్ఞానం లేదు కలక్క నుండి ఏ బుద్ధి ఉంది ఇది అగ్నిబుద్ధి ఆశీతి అగ్నిబుద్ధి ఉంది ఇప్పుడు ఆ అగ్నిబుద్ధి ఏమైంది ఇప్పుడు సా అగ్నిబుద్ధి ఏమైంది ఇప్పుడు అపగత అగ్నిశబ్దశ్చేత్య అగ్నిబుద్ధి పోయింది అగ్నిశబ్దమైపోయింది శబ్దం కూడా పోతుంది బుద్ధితో పాటు శబ్ద నామరూపాల కూడా తిరస్కరించబడినవి ఇంకా అయిపోయింది అగ్ని బుద్ధి పోయింది అగ్నిశబ్దం పోయింది సో ఆ నామరూప తిరస్కరణము ఆ వివేకం వల్ల జరిగింది అపాఘాట అగ్నేహ అజ్ఞత్వం విజేతను కొంతమంది లోకాన్ని మిత్రులు శత్రువులు అన్నట్టుగా చూస్తారు ఆ బుద్ధి ఎలా ఉంటుంది కొంతమంది సర్వము ఈశ్వరులుగా దర్శిస్తారు ఇది జాస్తింపు వేస్తారు మిత్రులు దర్శించేవాడు ఆ దర్శనానికి తగ్గ యాక్షన్స్ చేస్తే బతుకుతూ ఉంటుంది లేడ ట లేడా ఎలా పట్టుకు మీరు వాడు ఆ మిత్ర శత్రుభావం ఎంత గట్టిదంటే ఏం మైండ్ జైన్ జైలు పడదా అంటే లైఫ్ లీవ్ అయిపోయినా వాడికి పర్వాలేదు ఆ ద్వేషం పరిష్కారం కావాలంటే వాట్ ఆఫ్ థింకిబిలిటీ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎక్స్ట్రీమ్ లో సర్వే ఈశ్వరుడు గట్టి ఇంకా ఉంటాడు ఈ సాధన సంతలు అలాగే ఉంటారు శత్రుభావమే ఉండదు అలా ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మసర్గ వివేకానికి తీసుకువెళ్లేటువంటి ఒక మేజర్ స్టెక్ ఇది అయితే తేజోబన్నములు యథా దృహ్యమాన రక్తపధాన సంయుక్త స్ఫటికృ పద్మరాగోయమితి శబ్దబుద్ధ్యో ప్రయోజకోగు అంతవరకు దృష్టాంతం తద్వివేక విజ్ఞాన దగ్గర నుంచి అనుకున్న దృష్టాంతంలో భాగము శుద్ధము యథా ఎలాగంటే యథా అంటే దృష్టాంతం వస్తుంది ఇప్పుడు ఎర్రటి వస్త్రము ఉపధానము ఎర్రటి వస్త్రము ఏమంటే లేకపోతే ఉపాధిని చెప్పచ్చు ఉపాధాన శబ్దానికి ఉపాధి అర్థం చెప్పచ్చు ఎవరైతే ఉపాధి ఉపాధి అంటే దాని ధర్మాన్ని ఇంకొక దా దాని పక్కనుండే దాని వ్యక్తి మీద ఇదే అంటగట్టి ఉంటుంది అంటగట్టదు అంటగడితే ఉపాధి కాదు అంటగట్టి ఉంటుంది సో ఇది ఎలా ఉంటే స్ఫటికం తీసుకోండి అంటే క్రిస్టల్ క్రిస్టల్ ఎప్పుడు ఎలా స్వచ్ఛంగా మీరు ప్రకాశిస్తూ ఉంటుంది స్ఫటికం స్ఫటికం ఎప్పుడైనా చూసారా మీరు ఈ స్ఫటికాలు అలంకారాలను తీసేసుకుని పెడుతూ ఉంటారు టేబుల్స్ మీద వాటి మీద పెడతారు ఉంటుంది కాఫీ వేరు కూడా స్ఫటికాల అవుతూ ఉంటారు కాబోలు అనుకుంటారు స్పెరస్టీ ఈ స్ఫటికాలకి చాలా వెరీ టైరీ కాస్ట్లీ ఫంకల్ ఎందుకంటే ఈ స్ఫటికం ఉంది ఆ స్ఫటికం ఆ టేబుల్ మీదే స్ఫటికం ఉంది దాని పక్కనే ఉపాసం ఎవరన్నా ఇస్తారు దాని పక్కనే ఉపాధి ఉపధానం ఏమిటంటే ఒక ఎర్రటి పుష్పం జపా పుష్పము అంటూ ఉంటాం జపా అంటే ఎర్రగా ఉండే పుష్పం ఈ జపా పుష్పం పక్కన ఉంది ఇప్పుడు మీరేం నీకు ఎలా అనిపిస్తుందంటే ఈ స్ఫటికము పద్మరాగ మణిగలే భాషిస్తుంది అసర్మీళ్ళ మణిగలే భాషిస్తుంది పద్మరాగో ఎన్ సో దృశ్యమాన రక్త ఉపధారణ సంయుక్త ఎదురుకుండగా ఆ స్ఫటికము పక్కన పుష్పము ఉపాధి ఈ రెండు కలిసి ఉంటాయి పక్క పక్కన ఉండాలి దీని కాంతి దాన్ని వదిట్లా ఉండాలి అటుకూడదు అవి కలిసి ఉన్నప్పుడు వీడు స్ఫటిక అయం పద్మరాగ ఇది గ్రహీయమాన చూసి ఇది స్ఫటికం కానీ వీడికి పక్కనున్న దాన్ని నెగ్లెక్ట్ చేస్తాడు దాని మీది మనస్సుకోడు ఆ కేవలం స్ఫటికాన్ని చూస్తే ఇదిగో పద్మరాజమానిత్యం రీధి పద్మరాగం అంటే రీధి అదే రాధరాగ వల్ల అవుతుంటాడు సో అవి పద్మరాగమైన అంటాడు శబ్దము బుద్ధి నామరూపాలు రెండూ కూడా వస్తాయి సో ఆ శబ్ద బుద్ధి ప్రయోజకోవతి కాబట్టి ఇప్పుడు వీడి బుద్ధిలో ఆ పద్మరాగము అనే బుద్ధి ఆ శబ్దము అవన్నీ ఉద్బుద్ధం కావటానికి హేతు ఏమిటి ఔపాధి ఇక ఆ జపా కుష్ణ అది పుష్పం వల్ల వీడికి బుద్ధి కలిగింది సో దానికి ఉపాధి ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే స్ఫటికం ఎరగా అవదు ఎరగా కనబడుతూ గొప్ప ఎర్రగా అవదు అంటే నా పుష్పం తీసేసిన వెంటనే మళ్ళీ స్ఫటికం స్ఫటికంలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ బయట ఏమీ చేర్పులు మార్పులు ఏమి ఉండవు బయట ఏమీ మార్పులు చేర్పు ఉండదు అండి బయట ఉంటుంది స్ఫటికం ఎగ్గలాగా అవడు ఏమీ అవడు కానీ ఇట్ ఈజ్ ఆల్దీజ్ హ్యాపీన్ సిం దీ మైండ్ తాడు చూసి పామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మిస్టేక్ మైండ్ లో ఉంటుంది మిస్టేక్ క్లియర్ అవ్వాల్సింది కూడా మైండ్లో బయట చేయాల్సిందే ఉండదు అంతేకానే కర్మ కర్మ వల్ల మీకు సంసారం పోదు ఎందుకంటే సంసారం అధ్యాయనం చేత వచ్చింది అధ్యాయనం చేత వచ్చిన కర్మని మీరు సంసారాన్ని కర్మతో ఎలా పరిష్కారం చేస్తారు అధ్యయనంతో వచ్చిన సంసారాన్ని జ్ఞానంతో పరిష్కారం ఆ కర్మ అది జ్ఞానానికి సహకరిస్తుంది అనే ఆ విధంగా ఏదైనా జ్ఞానాన్ని మెలెత్తి ప్రయత్నం చేయాలి కానీ సాక్షాత్తుగా సంసార నివర్తకము అవధ కర్మ జ్ఞానమే సంసార నివర్తకము అవుతుంది కాబట్టి వాడు వజీని చూసి కాదని భయపడుతుంటే నేను కర్మ చేస్తాననుకో అది పద్ధతి కాదు నాగదేవత తీర్చేస్తాననుకో ఒకవేళ నేను నాగదేవత తీర్చేస్తే ఆ నాగదేవత అనుగ్రహం మీకు కలిగితే ఆ అజ్ఞానంపై జ్ఞానం కలిగింది ఆ విధంగా మీకు ఆ భయం పోవాలి కానీ సాక్షాత్తుగా కర్మ వల్ల భయం పోవడం జ్ఞానం వల్లనే పర్మ వల్ల సమయంలో భయం పోతుంది సో ఎనివే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ జపాకృష్ణము పక్కన ఉన్నంత సేపు వీడికైతే పద్మరాగము అన్నలాగా కనపడుతుంది పద్మరాగము అని అంటాడు కూడా అలా అంటాడు తర్వాత రాగుపధాన స్ఫటికేర్ విజ్ఞానా అంటాడు ఆ ఉపధానము అంటే అది ఎక్కడి పివు పద్మరా స్ఫటికము ఈ రెండింటికి ఉండే తేడా తెలియక ముందు రా ఆ వివేక విజ్ఞానం కలక్క ముందు పద్మరాగమే అని అంటూ ఉంటాడు ఓకే తర్వాత ఏమైంది అన్నాము తద్వివేక విజ్ఞానేతి పద్మరాగ సత్య బుద్ధి విజ్ఞాత సో వాటి వివేకం కలిగింది వీరికి ఆ తేడా తెలుసుకున్నాడు తద్వివేక విజ్ఞానేతి అండి హ్యాండ్ ఆ వివేకం ఎప్పుడైతే తెలిసిందో తద్వివేక విజ్ఞాతి ఆ వివేకము తెలుసుకున్న వాడికి ఏమిటవుతుంది వాటి దేశంలో మార్పు వచ్చేస్తుంది ఎలా వస్తుంది మార్పు పద్మరాగము అనే శబ్దము పద్మరాగము అనే బుద్ధి కూడా తొలగిపోతాయి ఒకరికి పోతాం అంటే ఇంకా వీడి వీడి మైండ్ నుంచి పద్మరాగం అనే మాట లేకుండా పోతుందని కాదు ఇది స్ఫటికం తెలుసుకుంటాడు పద్మరాగం అనే మాట ఎలా వస్తుంది ఇది పద్మరాగము అన్నట్టుగా రాదు అరే నేను పద్మరాగంలో భ్రమపడ్డాను అని అది స్మరణం చేత అలా అనుకుంటాడు తప్పిస్తే దానివన్నీ ఇంకా బుద్ధి ఉండదు కాబట్టి దాన్ని ఉద్దేశించి పద్మరాజ శబ్ద ప్రయోగాన్ని చెయ్యడు తద్భు సంజా ఇక్కడ పరిస్థితి అలా కాబట్టి ఇది అజ్ఞాని అన్నారు అనుకోండి ఇప్పుడు అప్పుడు మీరు వివేక విజ్ఞానం గలవాడు ఏమంటే ఏమనుకుంటాడు పైకి అండవు అయితే అందరికీ చెప్తా ఉంటాడు అర్థం వీడికి అర్థమైతే చాలా వీళ్ళ వాళ్ళ ముందుకి అర్థం అవ్వాలంటే అలా చూపుతున్నారు వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు ఫలితం అండే ఇది అజ్ఞా అనగానే అవునులే తేజోబర్ణములేదా తేజోబర్ణములనే అనేస్తారు తేజోబర్ణములు అన్నారంటే తన అయిపోయిందంట ఎందుకంటే తేజోగర్ణము స్టెప్ నుంచి వచ్చింది కదా అది మనకి తెలుస్తూనే ఉంటుంది ఆ స్టెప్ ఈజ్ వెరీ ఈజీ స్టెప్ తనవర్లేదు కూడా ఇంత పంచభూత ధారణ అన్నది చాలా బ్రహ్మానుభూతి పుస్తకంగా ఉంటే మీరు చూడండి సో పంచభూతములని తెలుసుకో జగత్తు బ్రహ్మను మీ తర్వాత తెలుసుకోవచ్చు ముందు పంచభూతములను తెలుసుకో పంచభూతం నాకు బ్రహ్మ అనే నాకు పంచభూతం వివేకం బాగా వచ్చేసిందండి ఏది చూసినా పంచభూతాలే తప్ప మరేమీ కాదు అన్నట్టుగా స్పష్టంగా నాకు గోచరిస్తోంది అనే స్థితి మీరు చేరుకుంటే మీరు బ్రహ్మజ్ఞానానికి దగ్గరకు వచ్చేసారంటే మీకు రాగద్వేషాలు ఇంకా ఉండనే ఉండవు దేన్ని చూసినా పంచభూతాలే నేను ఒకసారి తిరుపతి వెళ్ళా తిరుపతి వెళ్తే ఆ సభకు వెళ్ళాము సభకు ముందు గతం ఉంటే దర్శనం చేసుకున్నామని ట్రై చేసాం అదే వర్కౌట్ కాలేదు సో సభ అయిపోయింది మళ్ళీ దర్శనమే ట్రై చేశాం అప్పుడు వర్కౌట్ కాలేదు ఎందుకంటే విఐపి స్టేటస్ ఎక్కువ చేయటం మనస్సుకు ఇష్టం లేదు డైరెక్ట్ దర్శనం కాలేదు సో మనస్సుకి ఇష్టమో లేకపోయినా అది కూడా వర్కౌట్ కాలేదు అప్పుడు ఒక మహాత్మ ఏమైనా సరే ఆ శిఖరం చూడకున్నారు శిఖరం చూసాం శిఖరానికి లోపల ఉండే దేవుడికి భేదం లేదు అని చెప్పారు శ్రీశైల శిఖరం ద్రష్కు వనర్జమూ నవించిశైలం వెంకటేశ్వర స్వామి శ్రీశైలం వేరే వెంకటేశ్వర స్వామి వేరే ఏం ఇక్కడ అప్లై అయిన ప్రిన్సిపల్ ఒకటే దేవుడు కదండి వేరు వేరు దేవుడు ఉంటారా అమ్మనా అదే శిఖరం చూసాం అదే వెనక్కి అది వచ్చి అయిన వచ్చేసి వాపస్ వచ్చేసాం మాలా ఒక ఆయన ఒక ఆయన మాలో ఉంటే ఆయన ఆయన అంటే దర్శనం చేయకుండా వెళ్తే ఆయన ఏమో కంప ముంచుతానండి వడ్డీ కాసులు వాడు అంటే ఎవల వడ్డీలే ఎవల కాసులో ఆయన కాసులే తీసుకుంటే తీసుకోని నీగా చందో నాగా కశ్య ధనం చే కశస్విత్ నాగా ఈశ్వరుడిగా ఆ లక్ష్మిడే ఆయన కొనసాగితే మనకేమి సంబంధం కాబట్టి ఈ టేట్ శిషన్ లక్ష్మింటే చేపలు పట్టే నేర్ చెప్పవచ్చు ఆయన ఏమో వద్దు నాకంత అంత వివేకం ఇంకా రాలేదు రేపు అవకాశంగా దర్శనం చేసి వస్తాను దాంట్లో ఇబ్బంది సంబంధం చేశాను ఈ రైతు విసిందాముగా అని ఆ రైతు నవరుగా చాదాత్ కాబట్టి సర్వము ముందు ఆ పంచభూత ధారణ లేకపోతే తేజోగన్నములు తేజోగర్ణములు అనుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ ప్రకరణము అది ఇది ఒకటం కల్విదం బ్రహ్మ నెక్స్ట్ చేస్తారు నో డిఫరెన్స్ వాట్సో సో సమరీపుల్ సంథింగ్ హాం ప్రసాదం అన్నమాట నేను జనరల్గా ప్రసాదం అన్న కూడా నేను తీసుకోం ఎందుకు ప్రవర్ధమైన ప్రసాదం చేయలే వచ్చాను ఆ స్వామికి అది మీరు తినేస్తారా అనేది ఒక లేదన్నా ఎందుకంటే పరబ్రహ్మబుద్ధి ఉన్నప్పుడు మళ్ళీ ఇంక భేదబుద్ధి అనేది భైదబుద్ధి ఉంటే కదా భేదబుద్ధి లేదని నిరూపించడం కోసం అతల వాళ్ల కోసం కాదు మనకి మనమే నిరూపించడం కోసం ఒకసారి నేను భాగవత సప్తాహానికి దృష్టాంతం చెప్తాను ఇంత చెప్పలే చెప్తాను భాగవత సప్తాహం ఎప్పుడో ఒకసారి దానికి బయలుదేరాను ఏడేళ్ళ కార్యక్రమం పుస్తకం సంచి వేస్తున్నా సంచి చేతి పెట్టుకుని తలుపుని వేసి బయటకు చేసి పిల్లి ఎదుర్కొన్నా వచ్చు వెంటనే వెనక్కి వెళ్లి కాలు కడుక్కొని స్నానం చేసి సంధ్యాపనం చేసుకుని ఏదో ఆచమనం చేసి మళ్ళీ ఇంకా దేవుని ప్రార్థన చేసి రావాలా ఏం చేయాలి నేను అనుకున్నా పిల్లి మాత్రం బ్రహ్మకాదండి పిల్లి బ్రహ్మకాదని అడిగిపోయి అది కూడా బ్రహ్మ వెంటనే బయలుదే వెళ్ళిపోయారు ఎవ్రీథింగ్ అంటారు అంతా మన మనస్సును బట్టు కాబట్టి సర్వము ముందు ఆ విశ్వకుండి దర్శించే ప్రయత్నాలు చేయాలి అది దీని యొక్క వివేకం బ్రహ్మశబ్ద వివేకం దీని మీద ఒకరిపక్ష ఉన్నాము బుద్ధి శబ్ద కల్పనయా క్రియతే అంటే చిన్న టెక్నికల్లో ఏంటి అగ్ని బుద్ధి అగ్ని శబ్దము అని రెండేసి రెండేసి చెప్తావు ఎందుకు అగ్ని బుద్ధి అగ్ని శబ్దము అని రెండింటికి చెప్పడం అంతకుముందు అగ్ని బుద్ధి అగ్ని శబ్దము అండి ఇవి వివేకం లేకపోవడం చేత వివేకం పుట్టగానే అగ్ని అగ్నిబుద్ధి తొలగిపోయాయి అని రెండేసి రెండుకి చెప్తున్నావు ఈ రకమైన కల్పన చేత ఏమిటి ప్రయోజనం ఏమిటి అగ్ని తొలగిపోయింది అనుకుంటే సరిపడుతుంది కదా అగ్ని అగ్నిత్వము పాగారు బుద్ధి శబ్దము అలా రెండేసి రెండేసి చెప్పడంలో మీ అని దానికి సమాధానం I uh, explaining further అంత ధాన్ హీజ్ ఎక్స్ప్లైనింగ్ ఇట్ ఫర్ దర్ హౌ స ప్రాగ్రూపత్రయ వివేకకరణ అగ్నిరేవాసీ తదగ్నిరం దోహితాది రూపవివేకకరణ అపాదా వ్యక్తం టెక్నికల్ అధ్యక్షుడు అగ్ని శబ్దమో అగ్నిబుద్ధి అని రెండింటిని ఎందుకు పెట్టుకున్నావు అక్కడ ఉన్నదేమిటి పరిస్థితి ఏంటంటే ప్రాగ్ రూపత్రయ వివేక కరణ ఈ మూడు రూపములే అనే వివేకం చేయటానికి ముందు ఏముంది అగ్నిరేవ ఆశీ అగ్నేహం ఉంది అక్కడ ఉన్నది అగ్నిది రూపత్ర వివేకం ఇంకా చేయలేదు తర్వాత ఇప్పుడు రోహితాది రూప వివేకరణా ఇప్పుడు ఇది రోహితము ఇది తేజస్సు ఇది శుక్లము అప్పు కృష్ణము అన్నము అని వివేకం చేశాడు వివేకం చేస్తే ఏమైంది అజ్ఞేహ అజ్ఞత్వం అపాగా అగ్ని యొక్క అజ్ఞత్వము తొలగిపోయింది అలా చెప్పుకోవచ్చుగా ఏంటి అగ్ని శబ్దబుద్ధి అని అలాగే ఎందుకు కల్పన ఇలాకి క్లీన్ గా ఉంది దీనికి ఒక దృష్టాంతం కూడా ఇద ఎలాగంటే యథాతత్వప్రకర్షణే పటాభావ ఇప్పుడు ఒక ఆయన భుజం మీద కండుగా వేసుకున్నాడు ఇలాగా కండుగా వేసుకుని దీన్ని అన్నాడు కండువా అని తెలుగులో అంటారు సంస్కృతంలో ఉత్తర్ కండువా అంటే ఎదురుకుండా వేదాంత హరిపించాడు వేదాంత అన్నాడు కండువా అనేది ఎదురు ఏదక్కడ ఉన్నదల్లా పడుగు పేత రెండే అని చెప్పాడు అంటే తార్కికుడు అన్నాడు కండువా లేకపోవడం కండువా ఉంది కడుగు పేటల కంటే విలక్షణంగా కండువా అనేది వేరే ఉంది అవలవముల కంటే విలక్షణంగా అవలవి ఒక ప్రత్యేకంగా ఉంది అని తార్కికుడు అన్నాడు ఈ వేదాంతి తార్కికుడు ఒంటరిగా ఉన్నాడు వేదాంతి దగ్గర ఒక శిష్యుడు శుద్ధంగా ఉన్నారు ముతక ముతక వస్త్రము ఆయన ఏం చేశాను అంటే ఒక శిష్యుడికి ఎవరైనా పడుగులాగేసాము ఉన్నాడు ఇంకో శిష్యుల్ని నేను పేక రాగేశాను తానా బానా లాగేశారు సో పడుగు పేక రాగేశారు మీరు కాగితే అదే నా పండుగ నీ కండువా గురించి మేము ఎరగము మేము నీ కండువాని పెట్టుకోలేదు దాన్ని దుష్టం చేయలేదు మేము వెళ్తే పడుగు పేక హోత్ర తీసేసుకున్నాము నీవు అన్నావు కదా పడుగు పేక కంటే విలక్షణంగా పండుగ అనేది ఒకటి ఉందని పెట్టుకో మాకు అక్కర్లేదు మీరేమంటే వస్తారు పడుగు పేక మధ్యకే నేను తీసేసా అని అన్నాడు వేదాంతి అంటే ఈ కార్తీకుడు జరుగుతాడు చాలా బుద్ధిమంతుడైన ఈ తంతు అపకర్షణే పటాభావ తంతువులు అంటే దారాలను తీసేస్తే పఠం లేకుండా అయిపోతుంది కాబట్టి దారాల్లో దారాలను తీసేసిన తర్వాత ఇంకా పండుగ ఏమి అని కార్తీకుడు ఒప్పుకున్నాడు ఇది జరిగిన ఘట్టం కాబట్టి ఆ రకంగా కాబట్టి కార్తీకుడు యొక్క సిద్ధాంతం నిలిచిపోయింది ప్రాక్టికల్ ఈ ప్రత్యక్ష పురాణం అనేది ఉంటారు ప్రాక్టికల్గా పురాణం అనేది సో కాబట్టి కండుగా అనేది ఏమీ లేదు ఉన్నదేమిటి తానాబానా సుప్నాహి బాధ కండుగా లేదు చీర లేదు మరో చొక్కా లేదు లాదు ఏమీ లేవు ఉన్నదోలా తానాబానా లేదు అని చెకింగ్ అయితే సో ఆ చెకింగ్ చేయడానికి ఏమిటి ఉపయోగించారు ఉపాయమే తంతు అపకర్షణే పటాబాత పటం పథం అంటే వస్తాం పటం పటం పటం అంటుంటే వాళ్ళు ఏం చేస్తారు పటం అనేది ఏం లేదు తంతులను లాగేస్తే పటమేం మిగలేదు అలాగా పఠాన్ని తోసిపుచ్చేశారు సరిగ్గా అలాగే చేసుకుందాం ఇక్కడ అలా చేసుకుందాము అగ్ని అని ఉంది ఈ అగ్నిలోంచి తేజస్సులా చేసే తేజస్వ రూపం తీసేయి అపాం రూపం తీసేయి అన్నస్య రూపం తీసేయి ఇంకా అగ్నియమే నేను పోయింది అగ్ని అగ్నేహ అగ్నిత్వం అపాద అలా చెప్తానంటైవన్ తప్పదు అది తప్పు ఎందుకంటే దాని అక్కడే ఆ అర్థులని నువ్వు అనుకున్నది అక్కడే ఉంటున్నావు అది ఏమీ డిస్టర్బ్